నస్పత ఆనశ్మోతి సాదర శ్రీమహాగాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జగద్వాచి ఇక్కడ ఈ ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా కొంచెం మనస్సు పెట్టి అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బాలాకి అజాతశత్రు సంవాదం కానీ అది మనం చదువుతున్న బృహదార్ణ్యక శృతి వాక్యానికి సంబంధించింది కాదు ఇది సరిగ్గా ఇదే సంవాదము కౌశీతకి ఉపనిషత్తులో ఉన్నది అక్కడ ఉండే సంవాదములో ఒక వాక్యం ఇక్కడ విషయవాక్యము విషయవాక్యం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ దట్ అధికరణ అధికరణానికి ఒక విషయవాక్యం ఉంటుంది కదా ఆ వాక్యం ఏంటంటే యో బాలాక బాలాకే ఓ బాలాకి యో వై ఏతేషాం పురుషాణం కర్త తస్యవా ఏతత్ కర్మ సవై వేదితవ్య వాక్యం నేను మీకు చిన్న రీక్యాప్ ఇస్తున్నాను సో బాలాకి వచ్చి ఈ పురుషుడు ఆదిత్య మండల పురుషుడు ఆదిత్య పురుషుడు అని సంగ్రహంగా ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు నక్షత్ర పురుషుడు విద్యుత్ పురుషుడు ఇలాగ వాయు పురుషుడు అంటూ ఇలాగ వివిధ దేవతలను వారి ఉపాసనలను చెప్పినాడు ప్రతి సందర్భంలోనూ నేను ఆ బ్రహ్మనే ఉపాసిస్తున్నాను అని కూడా అతను అనుకుంటూ వచ్చాడు నేను నీకు బ్రహ్మను బోధిస్తాననే అతను ముందుకు వచ్చాడు ఇది ఒకడు మీకు ఆ పరబ్రహ్మను బోధిస్తాను అని చెప్పి అయ్యప్ప పూజని పోషించాడనుకోండి ఇంకొకడు వచ్చి నీకు నేను పరబ్రహ్మను పోషిస్తాను అని చెప్పి దుర్గా పూజ పోషించాడు అనుకోండి ఇంకొకటి వచ్చి నీకు పరబ్రహ్మను పోషిస్తాను అని వెంకటేశ్వర స్వామిని పోషించాడు అనుకోండి అలాగనమాట సంథింగ్ సిమిలర్ ఆధునిక కాలంలో పురాణ కాలంలో వైదిక కాలంలో అయితే అలా ఉండేది కాదు అప్పుడు ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు విద్యుత్ పురుషుడు అలా ఉండేది పర్జన్య పురుషుడు అలాగే ఈ పురుషులందరినీ ఒకరి తన ఒకళ్ళో డజన్ పురుషుల్ని పరిచయం చేశాడు ప్రతి పురుషుడు బ్రహ్మే అప్పుడు బాలాకిని ఉద్దేశించి అజాతశత్రు చెప్తున్నాడు మహారాజా అయిన ఆయన చెప్తున్నాడు బాలాకి అసలు బ్రహ్మ ఈ పన్నెండు ఊరు కాదయా ఏతేషాం పురుషాణం కర్త యహ ఏతేషాం పురుషాణం ఎవడైతే ఈ పరి ఈ పురుషులందరినీ చేసినాడో సృష్టించినాడో కట్ట అంటే సృష్టించాడు చేసాడు అంటే సృష్టించాడు అంతేకాదు ఎస్యవా ఏతత్ కర్మ ఏతదంటే జగత్తు ఎస్యా యవని యొక్క కర్మ కర్మయో సవైవేదితవ్య అతన్ని గురించి నీవు తెలుసుకోవాలి అని అజాతశత్రు మహారాజు మొదలుపెట్టాడు ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే ఎవరిది సమయ వేదిక తెలుసుకోవాలన్నారు కదా ఎవళ్ళు తెలుసు ఎవరిని తెలుసుకోవాలి యోవై ఏతేషాం పురుషాణాం కర్త ఎస్యవా ఏతత్ కర్మ అని ఉన్నాయి పదాలు అక్కడ రెండే ఎక్స్ప్రెషన్స్ ఎవడైతే ఆదిత్యాది పురుషులందరికీ కర్తయో ఎవడి యొక్క ఇది ఎవడి యొక్క కర్మయో అని ఉంది ఎస్యవా ఏతత్ కర్మ ఇది ఎవని యొక్క కర్మయో ఇప్పుడు ఈ ఆదిత్యాది పురుషులందరికీ కర్త అనే మాట వస్తూ ఉంది అంటే అది హిరణ్య గర్భుడై ఉంటాడు అని ఒక పక్షం ఎవని యొక్క ఇది ఎవని యొక్క కర్మయో అంటే జీవుడై ఉంటాడు ఎందుకంటే జీవుడికి కర్మ ఉంటుంది సుఖదుఖాలు ఉంటాయి పుణ్యకోపాలు ఉంటాయి జీవుడై ఉంటాడు అది రెండు పూర్వపక్షాలు కాదు అది బ్రహ్మయే అది సిద్ధాంతం ఆ చర్చలో ఉన్నమా యో వై ఏతేషాం పురుషాణం కర్త ఒక ఎక్స్ప్రెషను ఎస్యవా ఏ తత్కర్మ రెండో ఎక్స్ప్రెషను ఈ ఎక్స్ప్రెషన్స్ యొక్క తాత్పర్యమేమి పదాలు తెలుస్తూ ఉంటాయి ఏతేషాం పురుషాణం యహ కర్త అంటే ఈ పురుషులకు ఎవడు కర్తయో దాంట్లో ప్రతిపద పదార్థం తెలియకపోవడం ఏం లేదు ఎస్యవా ఏ తత్కర్మ ఇది ఎవని యొక్క కర్మయో అంతవరకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి పదముల యొక్క అర్థంలో సందేహం లేదు ఆ పదములను కూర్చిన వాక్యములు ఏవైతే వచ్చాయో వాటి తాత్పర్యమేని అం చేతున్నాయి దీన్ని వాక్యశాస్త్రము అని అంటారు అది మీమాంస ఆ మీమాంసను మనం కొనసాగిద్దాము ఎస్యవా ఎస్యవా ఎస్యవై ఏతత్కర్మ ఈ జగత్తు ఎస్యవా ఏతత్కర్మ ఈ జగత్తు ఎవ్వా కర్మయో అది జీవునికి అన్వయించారు పూర్వపక్షంలో ఈ పురుషులను ఎవడు చేసినాడు అది దాన్ని హిరణ్య గర్భునికి ఆ ఉపనిషత్తులో జీవుణ్ణి హిరణ్య ప్రతిపాదిస్తున్నారు తప్ప పరబ్రహ్మను కాదు అని పూర్వపక్షం దానికి మనం సిద్ధాంతం చూస్తూ ఉన్నాము కర్తృత్వం చైతేషాం పురుషాణం న పరమేశరా అన్యస్ స్వాతంత్ర్యేణ అవకల్పతే అంతవరకు వచ్చినట్టు గుర్తు వాతత్కర్మ ఇ నాయ పరిస్పందలక్షణ ధర్మాధర్మలక్షణ కర్మణో నిర్దేశ తయ అన్యతనస్యా అప్రకృతత్వాత్ అంతవరకు వచ్చాం అసంశబ్దితత్వాచ్ అది సంగ్రహవాక్యం అంటే యో వై ఏం పురుషాణం కర్త అన్నప్పుడు అది హిరణ్యగర్భుడే లేకపోతే ఎస్ వా ఏతత్ కర్మ అన్నప్పుడు ఆ కర్మంటే ధర్మాధర్మ రూపమైన కర్మయే కాబట్టి అది జీవుడే అని మీరు నిర్ధారించటానికి కావలసిన ఉపపదము ఏది అక్కడ లేదు ఉపపదం ఉండాలి ఇప్పుడు ఇది ఎవని యొక్క కర్మయో అన్నప్పుడు ఆ కర్మ ముందు ధర్మాధర్మరూపమైన కర్మ పుణ్యకర్మ పాప కర్మ పుణ్య పాప అని ఉప ఉపపదం అంటారు కర్మకి ముందు ఉండే పదం సమీపంలో ఉండే పదం తత్రోపపదం సప్తమీ స్థం అనే సూత్రం చే ఉపపద సంజ్ఞ ఉన్నది వ్యాకరణంలో అంత దూరంగా సుకృతం సుకర్మ సుకర్మ దుష్కర్మ అనే ఉపపదం ఉందనుకోండి అది జీవుణ్ణి సూచిస్తుంది తప్పనిసరిగా దాంట్లో ఒక ఉపపదం ఉన్న సూ ఉన్న సూ ఉన్న చోట దుస్సు కూడా ఉంటుంది కనుక అది జీవుడే అని మీరు చెప్పగలుగుతారు అలా ఏమీ లేదు ఎస్యవా ఏతత్ కర్మ అని ఉంది కాబట్టి ఆ కర్మ అక్కడ సంశబ్ధితము కాలేదు అంటే సమ్యక్ నిర్దిష్టము కాలేదు సమ్ సంశబ్జితము అంటే సమ్యక్ సందేహానికి తాగులేని విధంగా నిర్దేశించుట సుకర్మ దుష్కర్మ అని అలాగా ఒక ఉపపదం వేసి నిర్దేశిస్తే అవునండి ఇది అని మీరు చెప్పగలుగుతారు అలా ఏమీ లేదు అక్కడ ఉంటే కర్మ అని ఉంది కర్మ మా జీవుడే అని నువ్వు అలా కంగారు లేదు అని ఒక హేతువు చెప్పారు తర్వాత కాబట్టి ఇది జీవుడే అని చెప్పడానికి ఏమీ లేదు అదే సంగ్రహవాక్యము అదే వివరణ వాక్యము మళ్ళీ వస్తుంది నాపి పురుషాణామయం నిర్దేశ ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఈ పురుషులలో ఒకరిని చెప్పి లేకపోతే పురుషులు అందరూ పన్నెండు మంది పురుషులు ఉన్నారు ఇది ఏతత్ ఏతేషాం పురుషాణం కర్మ అని చెప్పచ్చురా యువ ఏతేషాం పురుషాణాం కర్త ఏతత్ ఏషాం పురుషాణం కర్మ ఏ పురుషుల యొక్క కర్మయో ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు వాళ్ళ యొక్క కర్మ వాళ్ళు చేసిన పని అలా చెప్దామా అంటే అలా కూడా చెప్పడానికి వీల్లేదు ఎందుకో తెలుసునండి అక్కడ సమస్య వస్తుందంటే ఎస్యవా ఏతత్ కర్మ అన్నప్పుడు ఎస్యా ఏకవచనం ఏతేషాం పురుషాణం బహువచనం అదొకటి తర్వాత ఒకవేళ ఈ కర్మ అన్నప్పుడు ఈ పురుషులను చేయుట అనే కర్మ అని చెప్పారనుకోండి ఏతేషాం పురుషాణాం కర్త అని ఉంది ఈ పురుషులను చేసినవాడు అని పై వాక్యం అక్కడ కర్త చేసినవాడు వాడు ఎవడో ఒకడు ఉన్నాడు హిరణ్య గర్భుడు ఆయన కర్త కర్మ ఎవరు ఈ పురుషులు పురుషులను చేశాడు కదా ఈ పురుషుడు కాబట్టి ఆ కర్మనే చెప్తోంది ఇది ఏతేషాం పురుషాణం కర్త నుండి చూసారా ఏషాం పురుషాణాం కర్త ఏషాం పురుషానాం కర్త అన్నప్పుడు హిరణ్య గర్భ ఏతాన్ ఈ పురుషులను చేస్తున్నాడు లేకపోతే చేసినాడు చకార అని కదా అర్థం దానికి హిరణ్య గర్భుని మీరు తీసుకుంటే అప్పుడు ఎస్యవా ఏ తత్కర్మ అన్నప్పుడు ఎస్య ఏ హిరణ్య గర్భుని యొక్క ఏ తత్కర్మ అంటే ఈ కర్మ అంటే ఈ పురుషులే కర్మ అవుతారు హిరణ్య చేసిన క్రియలో ఈ పురుషులే కర్మ అవుతారు హిరణ్య కర్త సృష్టించుట క్రియ కర్మ ఎవరు ఈ పురుషులు దాన్ని ఈ వాక్యాన్ని ఆ విధంగా మనం అన్వయిద్దాము అన్నట్లయితే సమస్య వస్తుంది ఏమిటంటే సమస్య ఎస్య ఏ ఏ హిరణ్య గర్భుని యొక్క ఏతత్ కర్మ ఈ ఏతత్ అన్నది నపూసకలింగం ఏకవచనం ఈ పురుషుల్ని హిరణ్యగర్భుడు చేశాడు దాన్నే ఇక్కడ చెప్తున్నారు అన్నప్పుడు ఏతత్ కర్మ అని ఏతత్ నపూసకలింగం ఉండకూడదు పుల్లింగం ఉండాలి పురుషానాం తర్వాత ఏకవచనం ఉండకూడదు బహువచనం ఉండాలి ఏతే పురుషాహ కా కర్మ అని చెప్పారనుకోండి సపోజ్ ఈ పురుషులు ఎవని యొక్క ఎఫర్టో ఆ ప్రోడక్టో ఎవని యొక్క ప్రోడక్టో ఈ పురుషుడు అని చెప్పారనుకోండి అప్పుడు దానికి దానికి కుదురుతుంది అప్పుడు ఏతే ఏతే పురుషాహన ఉండాలి అప్పుడు ఏతే ఈ పురుషులే కర్మలో కర్మ అవుతారు ఆ క్రియలో కర్మ అవుతారు కానీ ఏతే పురుషాహన బహువచనమూ లేదు ఏక పుల్లింగము లేదు పైగా ఏకవచనము ఉన్నది నపుంసకలింగం ఉన్నది కాబట్టి ఆ హిరణ్య గర్భుడి ఆదిత్యాది పురుషులందరినీ చేయుట అనే కర్మకి నిర్దేశము కాదది ఏ తెషాణం కర్త ఇత్యేవ తాం నిర్దిష్టత్వాత్ కాబట్టి ఎస్ ఏతత్ కర్మ అన్న ఆ ఏతత్ అనేది అంతకు ముందు వాక్యంలో చెప్పిన పురుషుల యొక్క నిర్దేశము కాదు దానికి రెండు హేతువులు చెప్తున్నారు ఎందుకు కాదు అని ఒకటి ఏషాం పురుషాణాం కర్త అని వాళ్ళని అప్పుడే అప్పుడే నిర్దేశించి పెట్టారు ఇంకా మళ్ళీ ఆయన నిర్దేశిస్తారు ఈ పురుషుల్ని ఎవడైతే చేసినాడో ఈ పురుషులు ఏమైనా కర్మయో అలా అక్కర్లేదు అలా అక్కర్లేదు ఈ పురుషుల యొక్క కర్త అని చెప్పడం అయిపోయింది ఎందుకంటే తేషాం పురుషాణాం కర్త ఇచ్చేవతేశాం నిర్దిష్టత్వం పోల్ అండి చెప్పారండి అంటే పునరుక్తి దోషం వస్తుంది పైగా పునరుక్తి దోషం రావడమే కాదు లింగవచన విగానా ఎస్య ఏతే పురుషాహ కర్మ అని అనాల్సింది పోయి ఎస్య వచనం బహువచనం ఉండాల్సిన చోట ఏకవచనం పుల్లింగం ఉండాల్సిన చోట నపూంసకలింగము అనే విరోధము లింగవచన విరోధం కూడా ఉంటుంది ఆల్రెడీ చెప్పడం అయింది ఈ ఆయనే చేశాడు కాబట్టి యశవై తత్కర్మ అన్న దాంట్లో ఆ ఏతశబ్దం చేత పురుషులు నిర్దేశింపబడుతలేదు ఇప్పుడు ఆ ఏతశబ్దం ఏమిటనే చర్చ కొంచెం మీరు పట్టాలి ఇది ఉంటుంది ఇట్ వెరీ టెక్నికల్ నాపి పురుష విషయస్ కరోత్యర్థస్ క్రియాఫల అయం నిర్దేశ కర్తృశుదేనైవ తయో ఉపాత ఇంకో వికల్పాన్ని చూపిస్తున్నారు ఎలాగంటే ఏతేషాం పురుష ఏషాం పురుషాణం కర్త అన్నారు యో వై ఏం ఏషాం పురుషాణం కర్త ఎవడైతే ఈ పురుషులకు కర్తయో ఏతేషాం పురుషాణం మన యోవై ఏతేషాం పురుషాణం కర్త అంటే య ఏ కర్మణి షష్ఠి ఏతేషాం పురుషానం అన్నది కర్మణి షష్ఠి కర్ కర్తృ కర్మణో కృతి కృత్ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కర్మణ షష్ఠి వస్తుంది కర్త అన్నది కృత్ప్రత్యయం తృత్యుంది కదా తృత్య అంటే అది కృత్ప్రచయయంలో లిస్టులో ఉండి ఉంటుంది దాన్ని బట్టి షష్ఠీ వచ్చింది కర్తృకర్మణో కృతి అనే సూత్రాన్ని బట్టి వచ్చింది కర్మణి షష్ఠి మనం మీరు మామూలుగా క్రియాపదం పెట్టుకోండి క్రియాపదం కర్త అనేటువంటి తృజంతం తీసేసి కరోతి అని పెట్టుకోండి కరోత్యర్థస్ చేస్తున్నారుగా కరోతి అని పెట్టుకోండి ఏదో బహు ఫ్యాస్టన్స్ ప్రజెంటెన్స్ ఇంపార్టెంట్ కాదు వేద మంత్రాల్లో ఫ్యాస్టెన్స్ అంతా ప్రజెంటెన్స్ కింద తీసుకుంటాం యా కరోతి ఎవళ్ళని ఏ ఏతాన్ పురుషాన్ కరోతి ఎవడైతే ఈ పురుషులను ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు వీళ్ళని చేస్తున్నాడో అని పెట్టుకోండి పెట్టుకుంటే క్రియకే యస్య ఏతత్కర్మ అని ఆ క్రియకే ఈ వాక్యము నిర్దేశము ఎవడైతే ఈ పురుషులను చేసినాడో ఆ ఈ పురుషులను చేయుట అనే క్రియకి ఎస్య ఏతత్కర్మ అనేది నిర్దేశము అని పెట్టుకోవచ్చు అప్పుడు మీకు హిరణ్య గర్భుడు స్పష్టంగా నేను అలా పెట్టుకోవచ్చు లేదా ఇంకో పద్ధతి ఎవడైతే ఈ పురుషులను చేసినాడో ఆ చేసిన దాని యొక్క ఫలము కర్మ అనే శబ్దానికి కర్మఫలము అని అర్థం చెప్పాలి కర్మ అంటే కర్మఫలం అని అర్థం చెప్తారు వాడి కర్మ బాగులేదంటారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు వాడు సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇప్పుడు వాడు చేస్తున్న పని బాగులేదని కాదు అర్థం ఇప్పుడు వాడు పొందుతున్న కర్మఫలం బాగులేదని అర్థం కాబట్టి కర్మ బాగులేదు అంటే కర్మఫలం బాగులేదని అర్థం కాబట్టి ఫల శబ్దాన్ని చెప్పండి ఎవడైతే ఈ పురుషులను చేస్తున్నాడో ఎవడైతే ఈ పురుషులను నిర్మించుటా అనే కర్మ యొక్క ఫలమును పొందునో ఎస్య ఏతత్కర్మ ఆ హిరణ్య గర్భుడు పునః అలా వ్యాఖ్యానం చేద్దాం ఆ రకంగా ఏతత్కర్మ అనేది ఫిఫ్ట్ చేయొచ్చు అని అంటావేమో అది కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఆ వాక్యం purusha నాకి పురుష విషయస్ కరోత్యర్థస్ అయం నిర్దేశ నా పురుషుడు చేసినటువంటి కరోత్యర్థము అంటే చేసినాడు సృష్టించేసినాడు ఈ ఆదిత్యాది పురుషులను సృష్టించినాడు ఏ తత్కర్మ ఇగో ఆదిత్యాది పురుషుల యొక్క సృష్టి అనే కర్మ అని నిర్దేశిస్తున్నారనుకుందామా అంటే అది కాదు లేదా క్రియాఫల ఈ పురుషుడు ఈ పురుషులను ఈ హిరణ్య గర్భుడు పురుషులను సృష్టిస్తున్నాడు ఆ సృష్టించిన దాని యొక్క ఆ క్రియ యొక్క ఫలము ఆయనకు వస్తుంది అని చెప్తున్నాడు ఈ వాక్యంలో అలాగా చెప్పడానికి కూడా అవకాశం లేదు ఆ రెండు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కర్తృశుద్ధే నైవా తయో రూపాత్ తత్వాత్ ఈ రెండు వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే కర్త అన్న దాంట్లోనే ఉన్నాయా రెండు ఎస్య ఏ తత్ ఈ పురుషులను సృష్టించుట ఎవని పనియో అని చెప్పాలి అని చెప్పాను అర్థం ఎందుకనో అలా ఎందుకు అదేగా యువ ఏతేసాం పురుషాణ ఆం కర్త అంటే ఏమిటది ఈ పురుషులను సృష్టించుట ఫలాన హిరణ్యకర్భుని పని అని వచ్చిందిగా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆ మాట ఈ పురుషులను ఆయన కర్త ఆయన ఏ ఈ పురుషులను సృష్టించదా అనే కర్మను చేసిన వాడు ఏమిండది ఆ మాట కదా తర్వాత ఎవడు కర్తయో వాడే భోక్త అవుతాడు ఈ పురుషులను సృష్టించిన ఎవడో ఆ పురుషులను సృష్టించుట అనే ఫలమునకు భోక్త కూడా వాడే అవుతాడు కాబట్టి ఎవరికి ఎవరికైతే ఆ పురుషులను సృష్టించుతా అనే కర్మ యొక్క ఫలము లభించును అని వేరే చెప్పడం అనవసరం యశవై తత్కర్మ అనే అనే ఫ్రేజ్ తోటి నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో అదంతా కూడా యువైతేషాం పురుషాణాం కర్త అనే వాక్యంలోని కర్త అనే పదము నుండే వివిడిపోయి ఉన్నది కాబట్టి అది అర్థము కాదు అంతలా పునరుక్తుండదు అక్కడికక్కడికే పునరుక్తుండదు పారిశేష్యాత్ ప్రత్యక్షన్నిహితం జగత్ సర్వనాం ఏతేనా నిర్దిశ్యతే ఇప్పుడు ఏతత్ అనే పదము ఏతత్కర్మ దాని అర్థమేమిటి అని మీమాంస దాని దాని అర్థం ఏమిటి ఎస్ వా ఏతత్కర్మలో మనం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నీ చూసేసాం ఎస్యవా ఏతత్కర్మ అంటే జీవుని యొక్క పుణ్యాపుణ్య రూపమైన కర్మానికి వీలు ఉపపదం లేదు కనుక తర్వాత ఎవడైతే ఈ పురుషులను సృష్టించాడో వాని యొక్క సృష్టించుట అనే కర్మ అనక్కర్లేదు ఎందుకంటే కర్త అనే పదంలో వచ్చేసింది కనుక ఎవడైతే ఈ పురుషులను సృష్టించాడో ఆ సృష్టించుట అనే కర్మ యొక్క ఫలము అని చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇది ఫల ప్రకరణం కాదు పైగా ఫలం అన్నది కర్త అనే పదంలో ఆ కర్తకి ఫలం కూడా లభిస్తుంది దాంట్లో ఇరుగుబడది కాబట్టి జీవుడు కాదు ముఖ్య ప్రాణం అంటే హిరణ్య గర్భుడు కాదు ఇది యశ్యవైతత్కర్మ అనేది జీవుని యొక్క సంబంధించి జీవులకు సంబంధించింది కాదు హిరణ్య సంబంధించింది కూడా కాదు అని సెటిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏత శబ్దం ఏదేని చెప్తుంది ఇక్కడ చర్చ ఏమిటంటే సర్వనామం అది ఏతత్ శబ్దం ఈ సర్వనామము అంతకుముందు ఉన్న ఇమీడియట్గా ఉన్నదాన్ని పరామర్శించాల్సి ఉంటుంది అంతకుముందు ఇమీడియట్గా ఏమున్నది అంటే ఎస్య యోవ ఏ తెషాం పురుషాణం కర్త అనే ఆ కర్తృత్వము ఆ కర్తకి చెందిన భోక్తృత్వము ఆ రెండింటినీ ఏతత్ పరామర్శ చేస్తుంది అని అనవసరం అని చెప్పినప్పుడు అలా పరామర్శ చేసిందంటే దాన్ని ఏమంటారంటే విశేష పరామర్శ అంటారు అంటే సమీపంలో ఉండే ఒక విశిష్టమైన దానిని పరామర్శ చేయట పరామర్శ అంటే దాన్ని మళ్ళీ పికప్ చేసి ఇక్కడికి పట్టుకురావడం అని పరామర్శ అంటారు ఉన్నదాన్నే మళ్ళీ విసి రీవిజిట్ పరామర్శ ఉంటారు ఆ పరామర్శ ఈ సర్వనామం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సర్వనామం అటువంటి పరామర్శ చేస్తోంది అక్కడ ఉండేటువంటి సందర్భానికి పరిమితమై పరామర్శ చేస్తోంది అని కనుక మీరు తీసుకున్నట్లయితే అక్కడున్న సందర్భంలో ఏమున్నాయి ఎవడైతే ఈ పురుషులను సృష్టించినాడో అనే కర్మ ఉన్నది లేదా ఆ కర్మ యొక్క ఫలం అని కూడా నువ్వు లాక్కురావాలి ఆ రెండే ఉన్నాయి అక్కడున్న సందర్భంలో ఆ రెండింటికి ఏత చేత పరామర్శ సందర్భంగా లేదు ఎప్పుడైతే విశేష పరామర్శకి సందర్భం లేదో అప్పుడు సామాన్య పరామర్శ చేస్తుంది ఒక సామాన్యాన్ని చెప్తుంది దీనికి దృష్టాంతం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం అని వాక్యం ఉన్నది ఈ సర్వము ఈశ్వరుని చేత వ్యాప్తమే ఆచ్ఛాదితమై ఉన్నది ఈశ్వరుని చేత కప్పి వేయబడి ఉన్నది ఈశావాస్యోపనిషత్తులో అక్కడ ఇదం అంటే ఏమిటి అక్కడ ఇదం అంటే అంతకు ముందున్న ఒక విశేషాన్ని అది పరామర్శిస్తుంది అంటే అంతకు ముందు ఏం అదే మొదటి మంత్రమేది నలభయో అధ్యాయం శుక్రయజుర్వేద సంహితలో నలభయో అధ్యాయం ఈశావాస్య సంహితోపనిషత్తు అది మొదటి మంత్రమే ఈషావాస్యం ఏదను సర్వం ఇంకా అంతకు ముందు ఏమీ లేదు పూర్వాధ్యాయంలోకి వెళ్ళి పరామర్శ చేసే సందర్భం కాదు అధ్యాయంలో ఏమీ లేదు ఈశ్వరుణ్ణి అదేం పరామర్శ చేయదు అప్పుడే ఈశా అని మొదలుపెట్టారు కాబట్టి అక్కడ విశేష పరామర్శకు తావు లేదు అప్పుడు సామాన్య పరామర్శ చేశారు అక్కడ ఇలాగా ఇదం అంటే ఏమిటి ఎదురకుండా కనపడేది ఈ ఇదం అనే మాటనే అన్న ఋషి ఒక ఋషి అన్నాడు ఆ మాట ఆయనకి ఎదురుకుండా ఏం కనపడుతూ ఉంటుంది జగత్తు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇదం శబ్దానికి విశేష పరామర్శ లేనప్పుడు సామాన్యంగా జగత్తుని బోధిస్తుంది అని ఒక నిర్ణయం చేసుకున్నారు ఆ నిర్ణయం ఇది మీమాంసకులైతే ఇటువంటి నిర్ణయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చేస్తారు చిత్రం ఏమిటంటే మనం లోకంలో మాట్లాడుకునేప్పుడు ఆ నిర్ణయాలు మనకి తెలుసో తెలియకో మన మాటల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఉదాహరణకి ఈదం శబ్దం అలాంటిది ఏమిటో ఇదంతా కూడా ఎటుపోతుందో నాకు తెలియకుండా ఉండాలి అంటాడు వార్తలు విని అయితే న్యూస్ పేపర్ చదివి పక్కన పారేసి ఇదంతా ఏ అవుతుందో నాకు అర్థం కావట్లేదంట అప్పుడు ఇదంటే అర్థం ఏమిటి వాడు ఎదురకుండా ఉండే ఒక జగత్తుని సామాన్య పరామర్శ తప్ప ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఒక విశేషాంశానికి పరామర్శ కాదు న్యూస్ పేపర్లో విశేషాంశానికి పరామర్శ చేస్తే ఆ పద్ధతి వేరే ఉంటుంది మాకు పరామర్శ చేయొచ్చు ఏమన్నా ఈ ఈ ఈ పార్లమెంటు డిబేట్ ఏమైందంటారు ఇది ఇలా ఉండేవిటి అన్నాడు అనుకోండి అప్పుడు ఇది అంటే ఆ పార్లమెంటు డిబేట్కే పరామర్శ అక్కడ ఆ విశేషాంశ పరామర్శ ఏమీ లేకుండా పేపర్ ఎలా నిదేసి పక్కన పారేసి ఇంకంటే విశేషాంశ పరామర్శ ఏమీ లేదన్నట్టుగా ఒక సూచన చేసి ఇదంతా ఎటుపోతోందో అన్నాడనుకోండి అప్పుడు ఇది అంటే జగత్త అలాగే ఇషావాస్యమిదం సర్వం ఇదంతా ఆ చేత కప్పబడి ఉన్నది అంటే ఇదంతా ఏంటేటి అరుషి కూర్చున్న చుట్టూ ఉన్న జనమన అత్యంత సామాన్య పరామర్శ పెట్టుకోవాలి విశేష పరామర్శ కాకుండా అప్పుడు ఇది అనే శబ్దం చేత జగత్తు చెప్పబడుతుంది ఈ జగత్తు అని అర్థం ఎక్కడైనా అంతే అలాగే ఇక్కడ కూడా ఏతత్ అంటే జగత్తు అని అర్థం ఈ జ ఇది అంటే ఈ జగత్తు ఎవని కర్మయో కర్మ అంటే ఎవని యొక్క కార్యమో అర్థం పుణ్యకర్మ పాపకర్మ అర్థం కాదు ఇదే ధర్మశాస్త్రం కాదు ఇది ఎవరి యొక్క కార్యమో ఎవని ఎఫెక్టో ఎవని ప్రోడక్టో ఎవడి కర్మ నుండి పుట్టిందో ఎవడి క్రియ నుండి పుట్టిందో అని అర్థం ఇది అక్కడ ఇది అంటే సామాన్య పరామర్శ అయితే జగత్తు తీసుకోవాలి అది ఆ సూత్రం జగద్వా చి జగత్తునే చెప్తుంది ఏత్యబ్దము అని సూత్రం ఎప్పుడైతే ఏతబ్దం చేత జగత్తుని మీరు పట్టుకొచ్చారో జగత్తు ఎవని కర్మయో అంటే పరబ్రహ్మ తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ అది లింగమది బ్రహ్మలింగం అత్యంత ప్రసిద్ధమైన బ్రహ్మలింగం సందేహాలకు తాగులేని బ్రహ్మలింగం లింగము అంటే సూచకం బ్రహ్మలింగం ఏమిటంటే జగత్తును సృష్టించుట అది బ్రహ్మలింగం కాబట్టి ఏత్యశ్ శబ్దము జగత్తునే చెప్తుంది అంటే ఏ శాం పురుషాణం కర్త ఏత ఏత్య జగత కర్త అంటే బ్రహ్మయే అవుతుంది అని సిద్ధాంతం మొత్తం విషయమంతా స్పష్టమైపోయింది కాబట్టి ఇంకా వాక్యాల్ని ముందుకు తీసుకెళ్లడమే పారిశేష్యాత్ ప్రత్యక్ష సన్నిహితం జగత్ సర్వనాం ఏతేన నిర్దిశ్యతే పురుషులు కర్మ ఆ పురుషులను సృష్టించుటానే కర్మ అనేది రిజెక్ట్ చేసిన తర్వాత పరిశేషన్యాయం చేత అంటే అన్ని పాసిబిలిటీసు పోయాయి ఇంకా ఇంకా సామాన్య నిర్దేశమే మిగిలింది దాని చేత ఎదురకుండా ఉంటుంది జగత్ అనేది ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది ఎప్పుడూ మన నెత్తిమీద డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది సంసారము ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మనం క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి ముందే డ్యాన్స్ ప్రారంభమైంది ఆండవం చేస్తుంది క్లాసు జరుగుతున్నంతసేపు అక్కడ అలాగ బయట దాన్ని నొట్టి నెట్టేసి క్లాసులోకి వస్తాము అలా మళ్ళీ బయటకు అలా అడుగు పెట్టగానే వచ్చేసింది అండవం మొదలు పెడుతుంది ప్రత్యక్ష సన్నిహితంగా ఉంటుంది ప్రత్యక్షంగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడు శిరస్సుపోయితే అండవం చేస్తూ ఉంటుంది అదే జగత్తు దానికే ఏతత్ పేరు ఇంకా మళ్ళీ జగత్ అనక్కర్లా ఏతత్ జగత్ అనో ఏషా సంసార అనో మీరేమో అనక్కర్లా నిత్యం దానికి వెళ్ళి పేరు కూడా ఎందుకు ఎలా వచ్చేసేవా నా ఏదైతే ఉన్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్టుగా అది మన ముందే ఉన్నది అదే కాబట్టి ఏతశబ్దము వేరే దానికి పక్కన ఇంకా విశేషణ పదాలు ఏమీ అక్కర్లేకుండా జగత్తుని నిర్దేశిస్తుంది ఇంకా కర్మ అంటే క్రియతే ఇది చదేవ జగత్ కర్మ కర్మ అంటే క్రియతే ఇది కర్మ క్రియతే ఇది కర్మ కాబే చేయబడుతోంది ఎవరి యొక్క కర్మయో అంటే ఎవరి చేత చేయబడుతోందో ఏమిటి జగత్తే చేయబడింది నేను సృష్టించబడేది ఏమిటి జగత్త కాబట్టి క్రియతే ఇత కర్మ అనేటువంటి వ్యుత్పత్తి కూడా జగత్తు జగత్తు సృష్టించబడుతోంది కనుక ఆ జగత్తుకి చక్కగా ఫిట్ అవుతుంది హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఫిట్ అవుతుంది కాబట్టి చే సృష్టించబడేది జగత్తు అది జగత్ ఆ జగత్త అయితే మళ్ళీ దేని మీద శంక నను జగదీ అప్రకృతం అసంశబ్దిత కావండి జగత్ అర్థం అలా చెప్తారా ఎతత్ అంటే అది ఇప్పుడు జగత్తు యొక్క టాపిక్ కాదు ఇది అయితే ఆ ప్రకృతం వచ్చేస్తుంది సర్వనామ శబ్దం చేత జగత్తు ప్రకృతం కాదు ప్రకృతం ఎవరంటే ఎవడైతే ఈ ఆదిత్యాది పురుషులందరినీ సృష్టించినాడో అది ప్రకృతం జగత్తు ప్రకృతం కాదు ఆదిత్యాది పురుషుల యొక్క సృష్టి ప్రకృతం ఆ ప్రకృతం కానీ జగత్తును ఏతశబ్దం ఎలా పట్టుకొస్తుంది నెంబర్ వన్ క్వశ్చన్ రెండు ఏతత్ అంటే జగత్త అని చెప్పే ఉపపదం ఏమైనా ఉందా అక్కడ కర్మ అన్నది జీవుని యొక్క పుణ్యపాపాలు కావు ఎందుకంటే సూనో దుష్టనో ఉపపదం ఏమీ లేదు అని జీవుని కొట్టిపారేశారు మేడం ఈ ఏతత్ అంటే జగత్త అని సూచన చెప్పేటువంటి ఉపపదం ఉందా ఇది స్థిరం కాలంగా లేనిది అని ఇది ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు అన్నారనుకోండి అప్పుడు ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఇది అస్థిరము అన్నారనుకోండి అస్థిరము అనే వర్ణనని బట్టి ఇదంటే జగత్తనండి అని మనం చెప్పడానికి అవకాశం ఉంది అలాగేమీ లేదు అసంశబ్దితం ఏ విధంగానో ఇంకో పదమును జత చేసి మీరు జగత్తునే సూచిస్తున్నారు అని చెప్పేటువంటి హింటేమీ లేదు అక్కడ జగత్తు ప్రకృతం కూడా కాదు మరి అటువంటిప్పుడు ఏతత్తనే పదం చేత జగత్తు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం అని పూర్వపక్షం ఇది ఎలాగంటే ఈశావాస్యమిదం అన్నారు అనుకోండి ఇదం జగత్తు ఎక్కడున్నాయా జగత్తు అక్కడ ప్రకృతం ఈశ్వరుడు ఈషాన్ మొదలైంది ఈశ్వరుడు ప్రకృతం జగత్ ఎక్కడున్నక్కడ జగత్తును సూచించే పదం కూడా ఏమీ లేదు అని అబ్జెక్ట్ చేస్తే ఏమో ప్రకృతం కాకపోయినా సూచించే పదం ఏం లేకపోయినా ఆ జగత్తునే చెప్తుంది ఎందుకంటే అది మనందరినీ నెత్తి మీద ఎదుర్కొండా ప్రత్యక్షంగా ఉండి మనందరినీ ఎప్పుడూ తాండవం చేస్తూ ఉంటుంది కనుక ఇదం అంటే అదే అని చెప్పాల్సి ఉంటుంది ఆ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసి ఇదం అంటే జగత్తుని చెప్పాలి ఎక్కడ కూడా అదే పరిస్థితి ఇంకా ఆ తర్వాత యాడ్ చేసుకుంటూ పోతే అవన్నీ కూడా వస్తాయి అక్కడ కొంచెం అక్కడ కుదురుతుంది ఆ సంశబ్దితం అనేది అక్కడ ఫిట్ అవుతుంది అంచేతనే నేను ఆ సర్వం అనలేదు ఉరిగే దృష్టాంత కింద మలిచే అంటాను కూడా వచ్చేసింది అక్కడ కాబట్టి అక్కడ ఉరిగె మీకు దృష్టాంతం ఈశావాస్యం ఇదం సర్వం అని అని ఆపేస్తే అప్పుడు ఇదను శబ్దానికి మీరేం చెప్తారు జగత్తనే చెప్పుకుంటారు ఇది అలాంటిది అక్కడ పరిస్థితి ఇంత అధ్వానంగా లేదు అక్కడ అన్నీ సక్రమంగా ఉన్నాయి